రామదేవాద్రం పశ్యేమక్షజత్రైరంగైపాయరాయూ స్వస్తి నేంద్రోధ్రవాస్తి నూషా విశ్వేదా స్వస్తి నస్తాక్షో అరిష్టమేమి స్వస్తి బృహస్పతి ఓ శాంతిశాన్ని అనిశ్చిత యథా రజ్జు అంధకారే వికల్పి సత్పారాదిర్భావై తిల్పి ఈ శ్లోకమే కదా భాష్యం చెప్తున్నానా అవతారిక యథా లోకే స్వేన రూపేణ అనిశ్చిత అనవధారిత ఏమే వేతి రజ్జు యథా అని యథా ఉంది శ్లోకంలో యథా అంటే దృష్టాంతం అర్థం అంటే అంచతనే లోకే లోకమునందు ఇప్పుడు కూడా దృష్టాంతం లోకంలో మనకు అనుభవానికి వచ్చే విషయాన్ని దృష్టాంతంగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి యథా అంటే అర్థం ఏంటి యథాలోకే ఈ లోకంలో మనకు అనుభవం కలుగుతూ ఉంటుంది ఏమిటా అనుభవము రజ్జు అనిశ్చిత అనవధారిత అనిశ్చిత అనే శ్లోకంలో ఉంది దానికి అర్థము అర్థము అనవధారిత ఈ రజ్జువు అంటే త్రాడు అనవధారిత త్రాడుని తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి త్రాడు అని తెలుసుకోవాలి అలా నిశ్చితంగా తెలియబడలేదు త్రాడుని వీడు త్రాడని తెలుసుకోలేకపోయాడు సో ఏవమేవ ఇది త్రాడు దీని స్వరూప స్వభావము ఇట్టివి శ్వేన రూపేణ ఏవమేవ తన రూపము త్రాడుని త్రాడుగా తెలుసుకోవాలి త్రాడు అంటే ఏమిటో మనకు తెలుసు అది ఇంకా దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఏవమేవా ఇది త్రాడు ఇప్పుడు కూడా మీరు ఏదైనా చూసినప్పుడు దాని యొక్క యథార్థ తత్వం తెలిసిన వెంటనే ఇంకా యూ యూ ఆర్ నో మోర్ కాన్షియస్ ఆఫ్ ఇట్ దట్ బికమ్స్ దట్ దట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్షియస్నెస్ అయిపోతుంది దాంట్లో ఇంకా దాని గురించి ఇంక చేసేదేముండదు అది సత్యము త్రాడు అని తెలుసుకుంటే ఇంక చేసేదేముంటుంది త్రాడు కాదని పామని భ్రమపడితే చేసి బోల్డ్ ఉంటాయి త్రాడు అని తెలుసుకుంటే చేసేదే ఉంటుంది అలాగే ఆత్మ బ్రహ్మ అని తెలుసుకుంటే ఇంకా చేయాల్సిందే ఉన్నది ఆత్మ బ్రహ్మ కాదు ఆత్మ పరిచ్ఛిన్నమైన జీవుడు అంటే కావాల్సింది ఉంటాయి చేయాల్సిందే కాబట్టి ఆ యథార్థమైన జ్ఞానము ఉన్నట్లయితే సమస్య లేదు రజ్యు మందాంధకారే కానీ ఇప్పుడు ఏమైపోయింది ఏమేవా ఇది నిశ్చితం కాలేదు అనిశ్చిత అది దాని స్వరూపం దీని పద్ధతిది అని అనిశ్చితము ఇప్పుడు చూడండి లోకంలో మనం ఏ ఏ అంశాలతోటి అనేక దుఃఖాలని భయాలని అనుభవిస్తామో అవి లోకంలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి అయితే వాటి వల్ల మనం దుఃఖాన్ని అనుభవించము భయాన్ని అనుభవించము అయితే ఎక్కడ ఆసక్తి ఉందో అక్కడే దుఃఖము భయము వస్తుంది ఈ ఆసక్తి అనేది అటాచ్మెంట్ ఈ ఆసక్తి అనేది ఆత్మస్వరూపంలో యథార్థంగా ఉందా లేదా ఉందని వీడు అనుక్కుంటాడు ఎప్పుడైతే ఉందని భ్రమపడ్డాడో ఇంకా ఆ భ్రమ నుంచి ఒక అద్భుతమైన సంసారం ఒకటి నిర్మాణం అయిపోతుంది నిర్మాణమైపోయి వీడిని హింస పెడుతూ సో కాబట్టి భ్రమపడ్డప్పుడు అజ్ఞానం చేత భ్రమపడ్డప్పుడు అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి ఆ సమస్యలకు ఏదో పరిష్కారం క్రియలని ఇవన్నీ ఉంటాయి తప్ప భ్రమ లేకపోతే సమస్య ఉంది సో ఆత్మ అసంగమో అని తెలిసిందనుకోండి ఇంత దాంట్లో ఇష్యూనే లేదు కాబట్టి ఆత్మస్వరూపం తెలియకపోవడం చేతనే ఈ సమస్యలన్నీ వస్తాయి దానికి దృష్టాంతం ఏమిటంటే రజ్జు త్రాడ్ కాబట్టి త్రాడుని త్రాడని తెలుసుకోవటంలో కష్టం ఏమిటి చూడండి మందాంధకారం ఉంది అక్కడ మందాంధకారం ఉంది అంటే పూర్తిగా చీకటైతే ఏ భ్రమా లేదు పూర్తి వెలుతురు ఉంటే ఏ భ్రమ లేదు సగం చేకటి సగం వెలుతూ ఉంటారు ఆత్మస్వరూపంలో కూడా అలాగే ఉంటుంది ఆత్మ సచ్చిదానందం ఏమండి అసలు ఆత్మ సచ్చిదానందం ఆత్మ అనే అంశం వీటికి పూర్తిగా తెలిసిపోయింది భ్రమ ఉండదు మరి పూర్తి జ్ఞానం అసలు ఆత్మ ఏమీ తెలియలేదనుకోండి అప్పుడు కూడా ఆత్మ గురించి భ్రమపడే అవకాశం ఉంది కానీ మనకి అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఆత్మ యొక్క సచ్చి సదంశం తెలుస్తూ ఉంటుంది నేను ఉన్నాను అనే అంశంలో ఎవరికైనా సందేహం ఉందా నేను ఉన్నాను అంటే ఒక ఆయన అన్నాడు నాకు సందేహం ఉందన్నాడు అది తప్పది ఎందుకంటే నాకు సందేహం ఉందన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ నాలుక లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే నేను ఉన్నానండి నాకు నాలుగు లేదని ఒకడు అన్నట్టుంది వాడు నాలుగ లేదు వాడు నేను ఉన్నాను నాకు నాలుగు లేదని ఎలా అనగలుగుతాడు వాడు ఆ మాట చెప్పేటంటే నాలుగు ఉందని అర్థం అలాగే నేను ఉన్నాను అనే అంశంలో ఎవరికైనా సందేహం ఉంది ఉందా అని అడిగితే నాకు సందేహం ఉందని ఎవడైనా చెప్పినట్లయితే మిగతా వాళ్ళ మాట ఎలా ఉన్నా ఖచ్చితంగా ఉన్నాడు ఎందుకంటే నేను నాకు సందేహం ఉందని చెప్పడానికి నేను ఉన్నాను ఉండాలి కాబట్టి నేను ఉన్నాను అనే అంశంలో ఎవరికీ ఏ సందేహము లేదు అందరికీ కూడా సమానంగా వచ్చే అనుభవం అది దీన్ని భాష్యకారులు చతుసూత్రుల్లో అన్నారు ఈ మాట మీరు గుర్తుందో లేదో మీకు నాహమస్మీతి ప్రతీయాత్ నా కోపి నాహమస్మీతి ప్రతీయాత్ ఏ ఒక్కడైనా నేను లేను అనే జ్ఞానే అనుభవాన్ని పొందుతాడా నేను లేను అనే అనుభవాన్ని ఎలా పొందుతాడు ఎందుకంటే నేను లేను అనే అనుభవం కలగాలంటే నేను ఉండాలి నేను ఉన్నప్పుడే నేను లేను అనే అనుభవం కలుగుతుంది కాబట్టి నేను ఉన్నాను కాబట్టి ఆత్మ యొక్క సదంశంలో ఎవళ్ళకి సందేహం లేదు అలాగే చిదంశంలో కూడా కొంత భ్రమ ఉంది ఇలాగా నేను తెలుసుకునేవాడను అనే దాంట్లో ఏమీ సందేహం లేదు కానీ నేను అల్పజ్ఞుడను ఆ తెలుసుకునేదా తెలుసుకొనుట అనే తన యొక్క స్వరూపం మీద వీడు అల్పత్వాన్ని ఆరోపిస్తాడు అల్పజ్ఞుడను అనుకుంటాడు అలాగే నేను ఆనంద స్వరూపుడను అనే అంశంలో కూడా మానవుడు భ్రమలో బతుకుతూ ఉంటాడు నేను దుఃఖిని నాకు ఆనందం అనేది బయట నుంచి రావాలి రాకపోతే నా బతికేమవుతుంది దుఃఖమే మిగులుతుంది నాకు అని వీడు భ్రమపడుతూ ఉంటాడు కాబట్టి ఆత్మ యొక్క సదంశంలో వీడికేమీ అనుమానం లేదు కానీ ఆత్మ యొక్క చిదంశంలోనూ ఆత్మ యొక్క ఆనందాంశంలోనూ వీడు అజ్ఞానంలో ఉంటాడు అది మందాంధకారం లాంటిది కొంత తెలిసి కొంత తెలియకపోవడం ఆత్మ యొక్క సదంశమే వీడికి తెలియలేదనుకోండి అప్పుడు ఇంకా ఆత్మ యొక్క చిదంశంలోనూ ఆనందాంశంలోనూ పొరపాటు చేసే ప్రసక్తియే ఉండదు కాబట్టి మందాంధకారము అది ఏదో అక్కడుంది అని తెలుస్తూ ఉంటుంది కానీ అది రజ్జువు అని స్పష్టంగా తెలియదు అదేవిధంగా నేను ఉన్నాను అనే అనుభవం ఉంటుంది కానీ నేను చిన్మయుడను నేను ఆనందస్వరూపుడను అని అలా అలా ఉన్నాను నేను చిన్మయుడుగా ఆనందస్వరూపుడుగా ఉన్నాను అని మాత్రం వీడికి తెలియదు కొంత తెలిసింది కొంత తెలియదు ఆ నిశ్చితత్వం లేకపోవడం చేతనే ఒక భ్రమ నిర్మాణం అవుతుంది ఎలాగైతే ఇప్పుడు రజ్జు ఉంది అది రజ్జు అని తెలియలేదనుకోండి అప్పుడేమవుతుంది కింసర్పహ ఉదకధారా దండ ఇదివా అనేకథా వికల్పితీ ఇప్పుడైతే రజ్జువు యొక్క యథార్థ స్వరూపం మీకు తెలియలేదో అప్పుడు ఆ రజ్జువే అదే రజ్జువు అనేక రకాలుగా వీడి చేతను వికల్పము చేయబడుతూ ఉంటుంది అంటే వికల్పము ఇది ఇదా అద అదా ఇద అని అనేక రకాలుగా ఆ మనస్సు ఇట్టించటో అట్టించటో జంపు చేస్తూ ఉంటుంది దానికి ఎక్కడ ఒక స్థిరత్వం కలగదు ఉదాహరణకి ఇది సర్పమా కిమ్ సర్ప ఏమండి ఇది పామా ఏమి అని భ్రమ కలగచ్చు అయితే పాము కాదేమో కదలిక లేకుండా పడుంది అక్కడ నీళ్ళ నీళ్ళు ధారగా ఎవళ్ళైనా పోసారేమో ఇటువంటి ఫ్లోర్ మీద నీళ్ళు ఇలా ధారగా పోసారనుకోండి ఆ నీళ్ళు ఎలా కనపడుతుందంటే ఏదో పాములాగా అనిపిస్తుంది అందులో ఎడ్జిలో ఎండులో కొంచెం ఎక్కువ నీళ్లు ఉన్నాయనుకోండి అది పాము తలలాగా అనిపిస్తుంది సో అటువంటిది ఏదైనా ఉదకధారయా లేకపోతే దండైతివా కొంచెం వంకర టెక్కరగా ఉన్న కర్రలు ఉంటాయి అలాంటి కర్ర ఏదైనా ఒక ఎండిపు ఎండు కర్రనా అని కూడా సందేహం రావచ్చు సో ఈ విధంగా రజ్జువు యొక్క యథార్థ స్వరూపం తెలిస్తే అసలు ఇన్ని వికల్పాలు ఉండనే ఉండవు ఏం రజ్జు ఇది రజ్జు అయిపోయింది ఇంకా దాని గురించి అసలు ఇంకా మరో ఆలోచనే ఉండదు కానీ అది రజ్జు అని ఎప్పుడైతే తెలియలేదో తెలియలేదో దాని మీద వచ్చే వికల్పాలు చాలా అధికంగా ఉంటాయి మాలయా దండమా త్రాడు లేకపోతే సర్పమా సర్పంలో మళ్ళీ ఎన్నో వికల్పాలు వస్తాయి ఇప్పుడు వాడు ఈ ఒక ఆయన ఏం చేశాడంటే మంత్రం ఇచ్చాడు రాజుగారికి ఇచ్చాడు మంత్రం ఈ మంత్రం చేపిస్తే మీకు అన్ని కోరికలు తీరిపోతాయి మీ మీకు ఈ లక్ష్యాలు ఏవైతే ఉన్నా రాజుగారికి కూడా ఏవో కోరికలు ఉంటాయి ఏదో పక్కవాడిని జయించాలనో ఏదో ఉంటుంది కోరికలన్నీ తీరిపోతాయి అని చెప్పాడు కానీ రాజుగారికి మంత్రం ఇచ్చేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇవ్వాలి ఎందుకంటే అది ఆయనకి ఆయన వీడు చేసిన ప్రామిస్ అది రాలేదనుకోండి అప్పుడు రాజు మళ్ళీ శిక్ష విధించే ప్రమాదం ఉంటుంది అది తెలుసు ఈయనకి అధ్యత నేను ఏమని చెప్పాడంటే ఒక కండిషన్ పెట్టాడు ఈ మంత్రం జపం చేసేటప్పుడు కోతిని స్మరించవద్దు అని కండిషన్ పెట్టాడు మీరు కోతిని స్వరించకూడదు అని చెప్పారు అంటే సరే కోతిని స్మరించరు కాబట్టి మళ్ళీ గుర్తు చేసిపోయాడు గుర్తు పెట్టుకోండి నేనేం చెప్పింది మంత్ర జపం చేసే టైంలో మాత్రం కోతిని స్వరించవద్దు అని సపోజ్ మీరు ఆలోచించండి ఆయన ఆ వాణి చెప్పలేదనుకోండి ఇంక కోతి ఎందుకు గుర్తుకొస్తుంది ఏవి కోత గుర్తుకు రాదు మనం ఏవేవో గుర్తుకొస్తాయి కానీ కోతి కోతి ఎందుకు గుర్తుకొస్తుందండి ఏదో సుందరకాడ జరిగినప్పుడు ఎప్పుడు రావాలి కానీ లేకపోతే ఏదో ఉన్నమ శివాయ జపం చేస్తుంటే కోతి ఎందుకు గుర్తుకొస్తుంది రాదు మార్కెట్ గుర్తుకు రావచ్చు మరొకటి రావచ్చు కోతి మాత్రం రాదు కానీ ఈయన ఇలా చెప్పిపోయాడు కదా ఇప్పుడు కోతి వెంటనే గుర్తుకొస్తుంది పైగా ఏదో ఒక కోతి గుర్తుకు రావడానికి కాదు ప్రపంచంలో ఎన్ని రకాల కోతులు ఆఫ్రికా కోతులు అమెరికా కోతులు అటు మడగాస్కర్ కోతులు ఆస్ట్రేలియా కోతులు ఎన్ని ఎన్ని రకాల కోతులు ప్రపంచంలో ఉన్నాయో అవన్నీ గుర్తుకొస్తాయి కాబట్టి ఆ రకంగా ఇం రజ్జు ఇది త్రాడు అని ఒక నిశ్చయం ఉందనుకోండి అసలు ఇంకా దాని గురించి వికల్పమే ఉండదు ఇంకా ఆలోచనే ఉండదు దాని గురించి త్రాడు గురించి కూర్చుంటాం ఏమన్నానండి ఇది త్రాడు ఇది త్రాడు ఇది త్రాడు ఏముంది దాంట్లో ఆలోచించాల్సిందే ఉంది దాన్ని ఇంక పట్టించుకునే పట్టించుకో కానీ అజ్ఞానం చేత మందాంధకాలంలో ఆ త్రాడు అనే నిశ్చయం ఎప్పుడైతే కలగలేదో ఇంకా వికల్పాలకి హద్దు అనేక వికల్పాలు పుట్టుకొస్తాయి సరిగ్గా అదేవిధంగా ఇప్పుడు ఇన్ని వికల్పాల పుట్టడానికి నిమిత్తం ఏమిటి ఇదో ఒక నిమిత్తం ఉండాలి కదా వికల్పములు అంటే భిన్న భిన్నములైన భావములు అని పూర్వం స్వరూపానిశ్చయ నిమిత్తం ఎందుకు వికల్పాలు పుట్టినాయండి అంటే ముందు పూర్వం అంటే వికల్పాలు పుట్టడానికి ముందు స్వరూపము నిశ్చితము కాలేదు స్వరూప అనిశ్చయ నిమిత్తం ఆ నిమిత్తంగా ఎప్పుడైతే స్వరూప నిశ్చయం లేదో ఆ నిమిత్తంగా అనేక వికల్పాలు పుడతాయి ఇప్పుడు ఎదుటి వ్యక్తి సజ్జనుడు అని మీకు నమ్మకం కలిగిందనుకోండి ఇంకా దాని గురించి పట్టించుకోరు కానీ ఆ వ్యక్తి సజ్జనుడు కాదు దుష్టుడు అని మీకు అనిపిస్తే ఇంకా మీ మనస్సు ఎప్పుడు వాడి మీదే ఉంటుంది ఏమని వాడు ఏం అన్యాయం చేస్తాడో ఏం మోసం చేస్తాడో ఏమి కుట్ర పన్నేస్తున్నాడో అనే ఎప్పుడు మనస్సు దానిమీదే ఉంటుంది కాబట్టి ఆ వస్తువరూపం తెలియటం చాలా అవసరం లోకంలో జనులు ఏమనుకుంటారంటే జ్ఞానం వల్ల ఏమో ఏం ఒరిగిందండి జ్ఞానం ఏం చేస్తుంది కర్మ వల్ల ఉపకారం ఉంది ఉపాసన వల్ల ఉపకారం ఉంది జ్ఞానం వల్ల ఉపకారం ఏముందని అనుకుంటారు అంత పొరపాటు అదే కానీ ఎందుకంటే జ్ఞానము లేకపోవడం చేత మనిషి పడి పాటలు ఇన్ని అన్నికో అది త్రాడు అనే అనే అంత సింపుల్ విషయం వీడికి తెలియకపోవడం చేత వీడు ఎన్ని పాటలు పడతాడంటే ఎన్నెన్నో పాటలు పడతాడు ఈ పాటలన్నీ కూడా దూరంగా పోతాయి అసలు వీడు దరిదాపులకి రావు ఒక చిన్న విషయం తెలిసేసుకుంటే ఇది త్రాడు అని అనేసి అని తెలిస్తే ఆ జ్ఞానం చూసారా అది అది ఫ్లాష్లా కలుగుతుంది ఇది త్రాడు అన్నట్టుగా జ్ఞానం కలుగుతుంది మరుక్షణం వీరు మర్చిపోతారు ఇంకా త్రాడు గురించి పట్టించుకోరు ఆ క్షణమే మర్చిపోతారు ఏ క్షణం మరుక్షణమే దాని గురించి అసలు ఇంక సంకల్పమే పుట్టదు ఆ జ్ఞానం అలా ఉంటుంది అది వెంటనే వీడిని ఫ్రీ చేసేస్తుంది ఫ్రీడమ్ వచ్చేస్తుంది జ్ఞానంలో కానీ అంత చిన్న విషయం వీడికి తెలియకపోతే అది అలా హింస ఫైల్స్ క్లోజ్డ్ ఫైల్స్ అన్క్లోజ్డ్ ఫైల్స్ అని రెండు ఉంటాయి ఇప్పుడు మనం జీవితంలో ఎంతెంతో మందిని వ్యక్తులను కలుస్తూ ఉంటాం కలిసిన ప్రతివాడు గుర్తుంటాడా గుర్తుండ ఎందుకని అలా కలుస్తాము ఏదో చిన్న వ్యవహారం చేస్తాము మూసేస్తాము ఫైల్ క్లోజ్ అయిపోతుంది ఫైల్ క్లోజ్ అయిపోతుందంటే ఇప్పుడు నన్ను అడుగుతారు స్వామీజీ నేను మీకు ఈమెయిల్ ఇచ్చాను అని అడుగుతారు అని అంటారు ఎవరో కలిసినప్పుడు అంటే నేను అడుగుతాను అవును మీరు ఈమెయిల్ ఇస్తే నేను మీకు రిప్లై ఇచ్చి ఉండాలి ఇచ్చి ఉంటాను జనరల్గా నేను ఈమెయిల్ ఇస్తే మర్చిపో వెంటనే రిప్లై ఇవ్వడం నా స్వభావం అంటే ఆ వచ్చిందండి రిప్లై అమ్మాయ ఎందుకంటే నా భయం ఏమిటి ఇమెయిల్ వచ్చి నేను రిప్లై ఇవ్వలేదేమో నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆ చెప్పి భద్ర చూస్తే స్వామీజీ వీ గేవే నీ ఇమెయిల్ టూ యూ అంటే అర్థమేంటి సో అలాంటి డౌట్ వస్తుంది నేను ఎందుకు మర్చిపోయానంటే ద ఫైల్ వస్ క్లోజ్ ఆ ఫైల్ క్లోజ్ అయిపోయింది మర్చిపోయాను ఒకటి ఈమెయిల్లో ఏదో నాలుగు చేవాట్లో ఏదో తిట్టాడు నన్ను ఏదో అన్నాడు ఏదో తప్పుగా అన్నాడో ఉప్పుగా అన్నాడో ఏదో సంథింగ్ రాంగ్ అన్నాడు ఇంకా ఆ ఫైల్ అలాగే ఉంటుంది ఈమెయిల్ ఆ ఫైలు మీరు అక్కడ డిలీట్ చేసేస్తారు రిప్లై ఇచ్చి డిలీట్ చేశారో ఇవ్వకుండా డిలీట్ చేశారో అదంతా సరే కానీ మైండ్లో మాత్రం వెయ్యి ఈమెయిల్స్లో ఇది ఒక్కటి నిలిచి ఉంటుంది ఎందుకని ఆ ఫైల్ క్లోజ్ కాలేదు అదే మీరు మానాభమానయోసుపుల్య అభ్యాసం చేశారనుకోండి చాలా తొందరగా అప్పుడు కూడా కొంత క్లోజ్ అవ్వడానికి టైం పడుతుంది కానీ క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతే మీరు ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆ విధంగా త్రాడు రోడ్డం పట్టి నడిచి వెళ్తుంటే త్రాడు కనపడితే త్రాడు చూస్తారు ఆ క్షణంలో త్రాడు జ్ఞానం కలుగుతుంది మరుక్షణంలో ఆ జ్ఞానం క్లోజ్ అయిపోతుంది కానీ అది త్రాడు నిశ్చయం కలక్కకపోతే అప్పుడు ఆరంభం అవుతాయి వీడి సమస్యలు ఒక పెద్ద సంసారం అక్కడి నుంచి ఆరంభం అవుతుంది యదిహి పూర్వమేవా రజ్జు స్వరూపేణ నిశ్చిత సార్ నర్పాది వికల్ప అభవిష్యత్ ఆ దృష్టాంతాన్ని బాగా ప్రేమగా దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారా మొట్టమొదటి చూసిన క్షణంలోనే ఇది త్రాడు అనే జ్ఞానం మీకు నిశ్చయంగా కలిగిపోతే సర్పము ఉదకధార దండము ఇత్యాది వికల్పాలు పుట్టుండివా పుట్టుండివి కావు ఆ నిశ్చయ జ్ఞానం కలక్కపోవడం చేతనే ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అసలు నిశ్చయ జ్ఞానం కలిగినట్లయితే దాన్ని మీరు ఎంత తేలికగా పక్కన పెట్టేస్తారో దానికి ఇంకో దృష్టాంతం చెప్తున్నారే యథా స్వహస్తాంగుల్యాదిషు ఇప్పుడు నా చెయ్యి ఉంది ఇది నా ఇది చెయ్యి ఉంది చెయ్యి జ్ఞానం కలిగింది ఎలా కలిగింది స్పర్శ ద్వారా కలిగింది పోనీ రూప కంటితోటి ఇది దీనికి ఐదు బ్రేళ్ళు ఉన్నాయి ఐదు బ్రేళ్ళ ఉన్నాయని తెలుస్తుంది ఇప్పుడు నా చెయ్యిది దీనికి ఐదు బ్రేళ్ళు ఉన్నాయి ఇది నా చెయ్యి దీనికి ఐదు బ్రేళ్ళు ఉన్నాయి అని నేను తెలుసుకుంటూ ఉంటాను అలా ఏముండదు ఏముండదు ఎంత సో ఎందుకంటే ఆ జ్ఞానము ఇటు సచే సహజ జ్ఞానం అయిపోతుంది అత్యంత సహజంగా అయిపోయి కొత్త సంకల్ప వికల్పాలను సృష్టించదడు ఆ నిశ్చిత జ్ఞానం అలా ఉంటుంది ఒక తత్వాన్ని స్వరూపాన్ని తెలుసుకున్న సందర్భంలో సంకల్ప వికల్పాలు పుట్టి ఊహాపోహలు పుట్టి వీడు పరిభ్రమించే సంసారంలో పరిభ్రమించేటువంటి సందర్భమే లేకుండా అయిపోతుంది ఉండదు ఫ్రీడమ్ ఉండదు అదే ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ అనేది అదేదో ఒక కిరీటన్ని తినిపెట్టినట్టుగా ఏం ఉండదు వీటికి దట్ బర్దెన్ ఆఫ్ సంఘ వికల్పాసం ఉండదు వికల్పముల యొక్క బర్డెన్ ఉంటుంది సరే అది హెవీ బర్డెన్ అది అది లేకుండా ఉంటుంది సో లేస్తాము ఇది దేహము ఇవే ఇవి చేతికి రేళ్ళు ఈ జ్ఞానం కలిగింది ఆ జ్ఞానం మనం ఏమీ బంధించదు అది స్వరూప జ్ఞానము యథార్థ జ్ఞానం అలాగే త్రాడును చూసేస్తే ఇది త్రాడు అని తెలిస్తే అదిగోనండో మనం నడిచి త్రాడు ఉందండి అని వీడి పక్కవాడితో చెప్తాడా చెప్పను కూడా చెప్పండి ఆ జ్ఞానం అలా కలుగుతుంది పోతుందంటే అది బంధించదు ఫ్రీడమ్ వెరాజ్ ఆ నిశ్చయ జ్ఞానం ఎప్పుడైతే లేదో ఇంకా అక్కడి నుంచి కలిగేటువంటి కల్పనలు ఎన్ని కల్పనలు అంటే చాలా కల్పనలు వస్తూ ఉంటాయి ఎన్ని కల్పనలు మనుషులు ఎవేవో కల్పనలు చేసుకుని ఆ కల్పనా ప్రపంచంలో బతుకుతూ ఉంటారు ఊహలు చేసుకుని బతుకుతూ ఉంటారు చాలా ఘోరంగా చాలా బంధంలో ఉంటారు బంధంలో బంధంలో ఉన్నావు అని చెప్తే తెలుసుకోరు ఎందుకంటే నేను బంధంలో ఉన్నాను అని తెలుసుకుంటే వాడు బంధ విముక్తి మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు ఇది నేను బంధంలో ఉన్నానని కూడా తెలుసుకోను చాలా చిత్రంగా ఉంటుంది ఏష దృష్టాంత ఇంత కథ చెప్పారు ఇంతదాకా ఇదంతా దృష్టాంతమే ఈ రజ్జువు ఈ చేతు అంగుళ్ళు ఇదంతా దృష్టాంతమే ఇంతవరకు మాట్లాడారు అసలు దేని గురించి దృష్టాంతం చెప్పారు ఆత్మస్వరూపం గురించి చెప్పారు ఇప్పుడు దా దాన్ని దార్ష్టాంతికము అంటారు దేనికోసం దృష్టాంతం చెప్పారో దాన్ని దార్ష్టాంతికము ఇప్పుడు దానికి వస్తున్నాం తద్వత్ హేతుఫలాది సంసారధర్మానర్థవిలక్షణతయా స్వేన విశుద్ధ విజ్ఞప్తిమాత్రసత్ద్వయేణ అనిశ్చిత జీవప్రాణనంత భావేదై ఆత్మా వికల్పినిషదాం సిద్ధాంత అదేవిధంగా ఆత్మా ఆత్మా అంటే తాను తాను తాను అంటే ఒక వ్యక్తి యొక్క దృష్టిలో నేను అన్నమాట తాను ఈ తాను విషయంలో వీడు ఏమని తెలుసుకుంటున్నాడు హేతు ఫలముల ఫలముల రూపంగా ఉండే సంసార ధర్మములు నా ఇల్లు గలవు అని వీడు అనుకుంటాడు ఈ సంసార ధర్మములు ఏవైతే ఉన్నాయో అవే అనర్థము అనర్థము అంటే ఆపద వీడికి వచ్చిన ఆపద ఏమిటంటే వీడియందు ఉండే సంసార ధర్మములే వీడికి వచ్చిన ఆపద వీడు అనుకుంటాడు స్టాక్ మార్కెట్ డౌన్ అవ్వడం వీడు ఆపద అనుకుంటూ ఉంటాడు స్టాక్ మార్కెట్ డౌన్ అవ్వడం కాదు ఆపద అది ఆపద కాదు అది డౌన్ అయింది అప్పకి వెళ్తుంది అప్పకెళ్ళింది డౌన్ అవుతూ ఉంటుంది దానికి ఉండే లక్షణం దానికి ఉంటుంది వీడికి వచ్చిన ఆపద ఏమిటంటే వీడు తన ఎందు సంసార ధర్మాలని ఆరోపించుకు పెట్టుకున్నాడు అది వీడికి వచ్చిన ఆపద ఏమండి ఈ సంసార ధర్మాలు ఎలా ఉంటాయి హేతు ఫలాది హేతువు ఫలము ఇత్యాదిగా ఉంటాయి దాని గురించి మనం చూద్దాం ఈ సంసార ధర్మాలు ఏమిటో ఇవన్నీ ఆరోపించి పెట్టుకున్నాడు ఇది ఈ అసలు వీడి యథార్థస్వరూపం అది కాదా ఈ హేతుఫల హేతుఫలాది అంటే నేను క్రితం జన్మలో కర్మలు చేశాను ఆ ప్రారంభ కర్మఫల రూపంగా ఇప్పుడు ఈ జన్మలో సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాను ఇది ఇది వైదికమైన ఒక శాస్త్రీయమైన హేతుఫల నిర్మాణం అయితే ఎవడో అలా అనుకోడు అలా అనుకుంటే దాంట్లో కూడా కొంత విశ్రాంతి ఉంటుంది ఇప్పుడు నాకేదైనా దుఃఖం కలిగిందనుకోండి ఈ దుఃఖం కలగడానికి నేను క్రితం జన్మలో చేసుకున్న పాప ఫల రూపంగా ఈ దుఃఖం నాకు కలిగింది అని వాడు అనుకుంటే అక్కడికక్కడే కొంత విశ్రాంతి లభిస్తుంది ఈవెన్ వైదికమైన సంస్కారంలో కూడా కానీ అలా కూడా అనుకోడు అలా అనుకుంటే అది కూడా అజ్ఞానంలో భాగమే కానీ అజ్ఞానంలో కొంచెం ఇంప్రూవ్డ్ స్టేటస్ అనమాట కానీ అలా కూడా అనుకోడు ఏమనుకుంటాడంటే నాకు కలిగిన ఈ దుఃఖానికి ఫలానా వ్యక్తి కారణము అనుకుంటాడు ఇతర వ్యక్తిని హేతువుగా పెట్టుకుంటాడు ఆ ఇతర వ్యక్తి కారణంగా నాకు ఈ ఫలము దుఃఖము లభించింది అనుకుంటాడు ఏ అయితే నేను ఇలా అన్నాను మీరు అనుకో మీరు వాళ్ళు అనుకోకండి గ్రహముల కారణంగా నాకు దుఃఖము లభించింది అనుకుంటాడు హేతు ఫల చూడండి మీకు యాస్ట్రాలజీ అని ఒక పెద్ద శాస్త్రం ఉంది ఈస్టర్ వేదిక ఎస్ట్రాలజీ అని ఇన్ కాంట్రాస్ట్ టు వెస్టర్న్ యాస్ట్రాలజీ పెద్ద శాస్త్రం ఆ శాస్త్రాన్ని చాలా శ్రద్ధగా ప్రాక్టీస్ చేసేసి వాళ్ళు సమాజంలో లక్షల మంది ఉన్నారు అదొ పెద్ద ప్రొఫెషన్ కింద ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు దాన్ని ఒక ప్రేమగా శ్రద్ధగా చదువుకుని ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఒక పెద్ద ఆగ్రహంతో ప్రాక్టీస్ చేస్తారు మేము దీంట్లో విద్వాంసులము అనే ఒక ఆగ్రహంతో ప్రాక్టీస్ చేస్తారు ఆగ్రహంలో కొంత యోగ్య అది కరెక్ట్ కూడా దాంట్లో దోషం లేదు అసలు ఏమి చదువుకోకుండా ప్రాక్టీస్ చేసేవాడికంటే నయం కదా కాబట్టి అన్ని రకాలుగానే ఉంటారు కానీ ఆ మొత్తం శాస్త్రంలో మూలమేమిటి హేతు ఫల వీడు ఫలాన్ని అనుభవిస్తున్నాడు ఏమిటి ఫలము సుఖ దుఃఖ ఫలాన్ని వీడు అనుభవిస్తున్నాడు వీడు సుఖీ దుఃఖీ అవుతున్నాడు దీనికి హేతు ఏమిటి గ్రహములు కారణము గ్రహములు సాక్షాత్కారణం అయినా కాకపోయినా నిమిత్త కారణమైనా అవుతూ ఉంటాయి అదంతా కూడా వాళ్ళు సెటిల్ చేస్తారు అంటే వీడి కర్మఫల రూపంగా వస్తున్నా గ్రహములో ఏదో రకంగా గ్రహముల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని ఆ విధంగా హేతుఫల మీమాంస చేసి పెడతారు ఇది అది సంసార ధర్మము కాబట్టి నేను ఫలాన్ని అనుభవిస్తున్నాను అంటే నేను సుఖిని నేను దుఃఖిని అదే కదా ఫలము కాబట్టి నేను సుఖినైనప్పుడు ఆ సుఖానికి హేతువు నేను దుఃఖినైనప్పుడు ఆ దుఃఖానికి హేతువు ఆ హేతువు సంహవ్ ఆ హేతువుతో నాకు సంబంధం ఉంది అలాగే ఈ ఫలంతో సంబంధం ఉంది ఉదాహరణకి నా కలిగిన సుఖ దుఃఖాలకి పుణ్యపాపాలు హే హేతువులు కదా ఆ పుణ్యపాపాలకి సంబంధం ఏమిటి నేను ఆ పుణ్యపాపాలని చేసుకున్నాను నేను కర్తని కాబట్టి ఆ హేతువుతో సంబంధం ఉండబట్టి ఫలంతో సంబంధం వచ్చింది ఫలంతో సంబంధం ఉండబట్టి హేతువుతో సంబంధం వచ్చింది నేను ఇప్పుడు సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాను దీనికి హేతువేమిటి అదిగో ఆ గ్రహముల యొక్క స్థితి గతులు దీనికి హేతువు ఆ గ్రహాలకి నాకు ఏమిటి సంబంధం అదిగో నాప్పుడు నేను పుట్టాను ఆ పుట్టిన తేదీని బట్టి గ్రహములతోటి నాకు సంబంధం ఏర్పడింది ఆ సంబంధం కారణంగా నేనే సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాను అని గ్రహములు కాకపోతే పని మరొకటి వాటెవర్ సో ఈ విధంగా సుఖ దుఃఖములు అవి వాటికి హేతు కర్మ గ్రహములు కాలము సమాజము సోషల్ స్టేట సోషల్ సిచ్యువేషన్సు ఆర్థిక పరిస్థితులు ఇంట్లో వాళ్ళ యొక్క ప్రవృత్తి పిల్లలు పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు పిల్లలు లేనప్పుడు పిల్లలు లేకపోవటము అని ఈ విధంగా హేతువులు ఫలాలు ఇది ఒక పెద్ద కాంప్లెక్స్ వెబ్ ఈ హేతు ఫలాలనే రూపంగా ఉండే సంసార ధర్మాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ వీడి అది వీడికి వచ్చిన ఆపద వీడికి వచ్చిన ఆపద మరొకటి మరొకటి కాదు ఈ సంసార ధర్మములన్నింటినీ తన్నెత్తి మీద వేసుకోవడమే వీడికి వచ్చిన ఆపద అంటే మీరు అనొచ్చు ఏమంటే ఈ సంసార ధర్మాలన్నీ వీడికి చెందవా వీడివి కావా కావు మరి వీడి వీడి ఏమిటి వీడు ఈ వీడి స్వరూపంలో భాగం కావా ఇవి కావు మరి వీడి స్వరూపం ఏమిటి అంటే ఈ సంసార ధర్మములు ఆ హేతుఫలములు ఈ ఆపద ఏదైతే కలదో ఈ ఆపదకి వీడి స్వరూపానికి ఏమీ సంబంధం లేదు వీడి స్వరూపము ఈ ఆపద కంటే విలక్షణంగానే ఉంటుంది అనర్థ విలక్షణతయా అయితే వీడి యొక్క యథార్థస్వరూపం ఏమిటి స్వేనా విశుద్ధ విజ్ఞప్తి మాత్ర సత్తా అద్వయ రూపేణ నేను ఈ మధ్యకాలంలో ఈ టాపిక్ని బాగా హైలైట్ చేసుకుంటూ వస్తున్నా ఇప్పుడు మీరు ఏ పుస్తకం తీ కైవిల్యోపనిషత్ పుస్తకం తీసినా లేకపోతే ఇప్పుడు కాశీపంచకం మీకు పాఠం గుర్తుంటే అది చూసిన సో ఆత్మసచ్చిత్ అనే అని అనే సత్యాన్ని మీరు అది దాన్ని బాగా హైలైట్ చేసుకుంటూ దట్ ఈస్ ది టాపిక్ ఆత్మ సచిత్ మీరు తెలుసుకుంటే ఆత్మ ఆనందం అని మీరేం తెలుసుకోండి ఆనందం అది అనుభవంలోకి వచ్చేస్తుంది ఆత్మ సచ్చిత్ అని తెలుసుకుంట కాబట్టి ఆత్మ ఇప్పుడు చూడండి నేను ఆ మీరు విశ్లేషణ చేసుకుంటే మీకే మీకు ఇప్పుడు నేను అంటే మీరు నడుస్తున్నారనుకోండి నేను నడిచేవాడిని అని మీరు చెప్పారనుకోండి ఈ నడవడం మీ స్వరూపంలో భాగమా కాదు ఎంతసేపు నడుస్తారు పావుగండి నడుస్తారు అరగండి నడుస్తారు తర్వాత కూలబడతారు కదా కాబట్టి నేను నడిచేవాడిని అని కనుక మీరంటే అది నడిచి నడవడం అనే క్రియ మీ స్వరూపంలో భాగం కాదని తెలిసిపోతుంది ఎందుకంటే నడిచినప్పుడు నేను అనుభవం ఉంది నడవడం మానేసినప్పుడు కూడా నేను అనుభవం ఉంది కాబట్టి నేను నడిచేవాడిని ఎలా అవుతాను నడక అనే క్రియను తెలుసుకునే వాడను అని మీరంటే అది క్లీన్గా ఉంటుంది ఎందుకంటే నడక ఉన్నప్పుడు నడక అనే క్రియను తెలుసుకుంటున్నా ఈ నడక పోతుంది పోయినప్పుడు ఏమైంది తెలుసుకోవడం ఎక్కడికి పోలేదు అది అలాగే ఉంది ఎలాగా ఇప్పుడు నడక మానేసి కూర్చున్నాను అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి నడవడం స్వరూపం కాదు కూర్చోవడం స్వరూపం కాదు తెలుసుకోవడం స్వరూపం ఏమంటే కళ కన్నారు ఈ కళ ఎవరి కళ మీరు కన్న కళే కదా జాగ్రత్త అవస్థని కంటున్నారు మీరు కంటున్న జాగ్రత్త అవస్థే కదా కాబట్టి మీరు మీ స్వరూపము కనుట తెలియుట మీ స్వరూపం అవుతుందా కళ మీ స్వరూపం కళ మీ స్వరూపం కాదని పాఠం చెప్పక్కర్లేదు తెలుస్తూనే ఉంటుంది అంచేతనే అదే దృష్టాంతమైంది కాబట్టి కళ మీ స్వరూపం కాదు కానీ కళని తెలియుట మీ స్వరూపమే కదా కళని తెలియుట మీ స్వరూపం అయినప్పుడు కలగని బయటకు వచ్చారు కళని గాని బయటకు వచ్చారు ఈ కళని గాని బయటకు వచ్చినప్పుడు ఉన్న వ్యక్తిత్వం మీతో పాటు వచ్చిందా రాలేదు కలతో పాటుగా జారిపోయింది కళలో ఉన్న ప్రపంచం మీతో పాటు వచ్చిందా అది రాలేదు అది జారిపోయింది కళలో ఉండే సుఖ మీతో పాటు వచ్చాయా అవి రాలేదు అక్కడ ఉండే హేతుఫలాలు మీతో పాటు వచ్చాయా అవి రాలేదు అవన్నీ జారిపోయాయి కానీ ఒకటి మిమ్మల్ని విడిచిపెట్టకుండగా మీతో పాటు వచ్చింది అదేమిటి తెలియట ఏమండి అది వచ్చింది కదా అది రాబట్టే మళ్ళీ తెల్లారగానే అన్నీ తెలుసుకుంటున్నారు నిన్న రాత్రి కళ వచ్చిందని కూడా మళ్ళీ తెలుసుకుంటున్నారు ఆ కళ గురించి మాట్లాడుతున్నారు అది కళని గ్రహించి దానికి భిన్నంగా ఇది జాగ్రత్త అని చక్కగా అన్నీ తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి మొత్తం కళ అనే అనుభవంలోంచి ఏది మీతో పాటు మిగిలింది ఏది జారిపోయింది కళ యొక్క మొత్తం కంటెంట్ ద్రష్టాదృశ్యము సర్వం జారిపోయింది కానీ ఆ ద్రష్టనీ దృశ్యాన్ని ప్రకాశింపజేసిన ఎరుక జారిపోలేదు అది మిగిలి ఉంది అది మిగిలి ఉండడమే కాదు అదే జాగ్రత్త అవస్థని మళ్ళీ ఇక్కడ కూడా ద్రష్టాదృశ్య భేదాన్ని అదే ప్రకాశింపజేస్తూ ఉంది కాబట్టి మీ స్వరూపం ఏమిటండి విజ్ఞప్తి ఎరుక మీ అయితే ఎటువంటి ఎరుక మీ స్వరూపము బ్రహ్మ అని మహావాక్యం అని అని అది సో బ్రహ్మ అనేది విజ్ఞాన రూపంగా ఆనందరూపంగా ఉన్నది విజ్ఞానము ఆనందము అంటే అది ఆత్మ ఇది బృహదార్మికంలో వస్తుంది విజ్ఞానమానందం బ్రహ్మ అని ఇప్పుడు సరిగ్గా ఇదే విషయాన్ని బౌద్ధులు కూడా చెప్తారు బౌద్ధులు కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే చెప్తారు అయితే ఒక చిన్న భేదం ఉన్నది ఇప్పుడు విజ్ఞానం అనేది ఏదైతే ఉన్నదో ఈ విజ్ఞానము నా ఎరుక నా ఇప్పుడు ఈ ఎరుక ఎట్టిది ఈ ఎరుకలో దేశము దేశము యొక్క అభావము కూడా ప్రకాశిస్తాయా లేక ఈ ఎరుక దేశము చేత కండిషన్ అవుతూ ఉంటుందా దేశ పరిచ్ఛన్నం అవుతూ ఉంటుందా అని మీరు చూసుకుంటే దేశం దేశము కూడా ఈ ఎరుక ఎందే తెలియబడుతూ ఉంటుంది దేశం కూడా తెలుసుకున్నప్పుడే దేశమైంది కాలము కూడా తెలుసుకున్నప్పుడే కాలం కాబట్టి వాచి కాలం కాదు వాచిని చూసి మీరు తెలుసుకున్నది కాలం అవుతుంది ఈ వాచ్యం తీసుకెళ్ళి ఓ బొమ్మకు పెడితే దానికి కాలం తెలియదు కాబట్టి కాలము కూడా తెలివిలో ప్రకాశించినప్పుడే కాలము కాలమవుతుంది దేశము దేశమవుతుంది ఘటము ఘటమవుతుంది సర్వము సర్వమవుతుంది కాబట్టి తెలివి అనే అధిష్టానమునందు సర్వము ప్రకాశిస్తూ ఉన్నది ఆ తెలివి నా స్వరూపము కాబట్టి సర్వమును ప్రకాశింపజేసే తెలివి సర్వము చేత పరిచ్ఛన్నము కాకుండా సర్వానికి అతీతంగా ఉంటుంది కాబట్టి దేశాన్ని ప్రకాశింపజేసే తెలివి దేశమునకో అతీతము కాలాన్ని ప్రకాశింపజేసే జ్ఞప్తి కాలమునకో అతీతము వస్తువుల యొక్క ఆకారాన్ని ప్రకాశింపజేసే తెలివి ఆ ఆకారమునకో అతీతము ఆకార వికార ప్రకారములన్నిటికీ కూడా ఆ తెలివి అతీతము వాటన్నింటినీ ప్రకాశింపజేస్తుంది తప్పిస్తే వాటన్నిటికీ అతీతము తర్వాత చెంచలత్వం ఉంటుంది చెంచలం హి మనపార్థ అని శ్రీకృష్ణుడు అంటాడు చెంచలత్వము ఈ చెంచలత్వము మీకు తెలిసిందా లేదా మీకు తెలిసింది కదా మనస్సు చాలా అలజడిగా ఆందోళనగా ఉందని తెలిసింది కదా మీకు ఇప్పుడు చెంచలత్వం మీ స్వరూపం అవుతుందా చెంచలత్వాన్ని తెలుసుకునే తెలివి మీ స్వరూపం అవుతుందా తెలివి మీ స్వరూపం అవుతుంది ఏదైనా ప్రాణాయామం ఏదైనా చేశారనుకోండి చెంచలత్వం పోయి మనస్సుకు ఏకాగ్రత వస్తుంది ఇప్పుడు ఏకాగ్రత మీ స్వరూపం అవుతుందా లేకపోతే ఏకాగ్రతని తెలుసుకునే తెలివి మీ స్వరూపం అవుతుందా తెలివి మీ స్వరూపం కాబట్టి చెంచలత్వమైనా ఏకాగ్రత అయినా మనస్సుకుంటాయి తప్ప తెలివికి ఉండవు దేశమైనా దేశపరిచ్ఛేదం తెలివికి ఉండదు వస్తువులకు ఉంటుంది ఆకారం వస్తువులకు ఉంటుంది ప్రకారము వికారము అన్ని వస్తువులకు ఉంటాయి తెప్పిస్తే తెలివికి ఏది ఉండదు ఆ తెలివి ఏది ఈ తెలివి ఇది అలా పుట్టి ఇలా పోతూ ఉంటుంది క్షణికము అలా పుడుతుంది పోతుంది పుడుతుంది పోతుంది పుడుతుంది పోతుంది అది అస్థిరము క్షణికము అటువంటి తెలివి నీ అని బౌద్ధులు అది క్షణిక విజ్ఞానవాళ్ళం వేదాంతులు చెప్తారు అది క్షణికము కాదు అంటే ఏమిటి బౌద్ధులు కాలపరిచ్ఛేదాన్ని అంగీకరించారు తెలివికి కాల పరిచ్ఛేదాన్ని అంగీకరించారు అంతే కదా క్షణికం అంటే కాలంలో దానికి పరిచ్ఛేదం చెప్పినట్టే కదా జైనులు ఏమన్నారంటే ఆ తెలివి అది ఇక్కడ ఈ భూలోకంలో ఉన్నప్పుడు బంధంలో ఉంటుంది ఇక్కడ మనిషి బంధింపబడి ఉంటాడు ఆ తెలివి బద్ధమై ఉంటుంది తెలివి స్వరూపమే ఈ మధ్య మాంసం ఎముకలు స్వరూపం కాదు తెలివే స్వరూపం కానీ ఆ తెలివి బంధించబడి ఉంటుంది కానీ సచ్చారిత్రము తపస్సు అహింస ఇత్యాదులను కనుక పాటించినట్లయితే ఆ తెలివికి బంధ విముక్తి అయిపోయి ఆ తెలివి ఒక ఉన్నతమైన దేశము ఒక తీర్థంకరులందరూ ఉండే దేశంలోకి వెళ్ళి అక్కడ తెలివిగా ఉంటుంది అని చెప్పారు వాళ్ళు అంటే అర్థం ఏంటి వాళ్ళు ఆ తెలివికి దేశ పరిచ్ఛేదాన్ని వాళ్ళు అంగీకరించారు కావండి ఈ తెలివి ఈ మనుష్యలోకంలో రెండు కాళ్ళ పశువులాగా చేతులు కాళ్లతోటి రెండు కాళ్లతోటి మానవాకారంలో ఉంది ఈ జ్ఞప్తి కానీ ఇది పుణ్యం చేసుకున్నట్లయితే వైకుంఠలోకానికి వెళ్ళి నాలుగు చేతులతోటి రెండు కాళ్లతోటి శంఖ చక్రాసి గద ధరించి సారూప్యముక్తి విష్ణువు యొక్క రూపంలో ఉంటుంది ఈ తెలివే అని వైష్ణవులు చెప్పారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు తెలివికి ఒక ఆకార విశేషం యొక్క పరిచ్ఛేదాన్ని వాళ్ళంగీకరించారు ఈ రకంగా తెలివి శుద్ధ విజ్ఞానం కాదు ఇవేమీనో ఇవన్నీ కూడా కల్తీ విజ్ఞానాలు అయిపోయాయి చూడండి ఒకట తెలివిని దేశంలో బంధించాడు ఇంకొకట తెలివిని కాలంలో బంధించాడు ఇంకొకట తెలివిని ఒక ఆకారంలో బంధించాడు ఆయన చాలా గొప్ప జ్ఞానండి బాగా ఎర్రగా బుర్రగా ఉండే జ్ఞాని అన్నాడు అనుకోండి అంటే ఏం చేశాడు అనమాట వీడు జ్ఞానాన్ని ఒక ఆకారంలోనూ ఒక రంగులోనూ బంధించాడో లేదంటారా బుర్రవళన్నారు అమెరికాలో ఉన్నారు ఒకసారి ఈ నల్లవాళ్ళకి తెలివితేటలు లేవు ఎర్రవాళ్లే తెల్లవాళ్ళకే తెలివితేటలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి వాడు ఆ తెలివిని దేహం యొక్క కలర్లో బంధించడం లేదా అది తప్ప కదా అలాగే కులం యొక్క కులం యొక్క బంధంలో ఇంకోహడు పెడతానంటాడు ఎవడికి తోచిన విధంగా వాడు ఆ జ్ఞప్తిని బంధించే ప్రయత్నం చేస్తాడు ఆ సంస్కారం యొక్క బలం చేత అలా ఉంటాడు ఇంకోహడు అంటాడు ఆ తెలివికి మ్యూజిక్ ఉంటే మోక్షం వస్తుందంటాడు మరొకటి అంటాడో ఆ తెలివికి గ్రహజ్ఞానం ఉంటే మోక్షం వస్తుందంట జీవుడు జ్ఞప్తి స్వరూపుడనే అందరూ అంగీకరిస్తారు కానీ ఆ జ్ఞప్తిని అలాగ పరిచ్ఛన్నం చేసుకుంటూ పోతారు కూడా తత్వం తెలుస్తున్న వాళ్ళు కాదు ఏమిటి తత్వము శుద్ధ విజ్ఞానము విశుద్ధ విజ్ఞానము ఆయన అన్నారు విశుద్ధ విజ్ఞప్తి విశుద్ధమైన ఎరుక ఏమిటండి విశుద్ధము అంటే దేశబంధము దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము వస్తు పరిచ్ఛేదము సుఖదుఖముల పరిచ్ఛేదము ఈ సంసార ధర్మాలు ఎన్నైతే ఉన్నాయో అవి ఏమీ లేని వాటి యొక్క సంపర్కము లేని శుద్ధమైన విజ్ఞానము సర్వమును ప్రకాశింపజేస్తుంది దేని చేతను బంధింపబడదు అటువంటి ఎరుక అది నా అయితే ఈ ఎరుక ఈ తెలివి ఇది సత్తు కంటే భిన్నమా కాదు చితే సత్ సతే చిత్ కాబట్టిశుద్ధ విజ్ఞప్తి మాత్ర సత్తా అయితే ఈ ఈ హృదయంలో ఒక సచ్యత్ ఉన్నది ఆ హృదయంలో ఇంకో సచిత్ ఉన్నది ఇలాగ సచ్చిత్తుల యొక్క భేదం మనకు కనపడుతుండే ఈశ్వరుడు కూడా సచ్యుత్ మరో గొప్ప సచ్యత్ అంటే చూడండి ఈ భేదము హృదయాన్ని బట్టి దేహాన్ని బట్టి నువ్వు కల్పించేవు తప్పిస్తే సచిత్తులో భేదము లేదు నీవు సచిత్తుకి దేహాభిమానాన్ని జోడిస్తే ఆ సచిత్తు భిన్నమైనట్టుగా అనుభవానికి వచ్చింది ఆ సచిత్తు నువ్వు దేహాభిమానాన్ని విడిచిపెట్టి సచ్య రూపంగా నిలిచి ఉంటే నీకే భేదం అనుభవానికి రాదు ఎందుకంటే భేదం అనుభవానికి రావాలంటే దేహాన్ని అనుభవానికి తెచ్చుకుని ఆ దేహము నేనని అభిమానించి అప్పుడే భేదం అనుభవానికి వస్తుంది మీకు దేహాభిమానాన్ని విడిచిపెట్టేశాడంటే భేదమే అభిమాన అనుభవానికి రాదు ఇది నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముందు నిలబడ్డారనుకోండి ఆ దర్శించిన వేళ ఈశ్వర దర్శనం అంటే దాన్ని ఈశ్వర దర్శనం అంటారు ఆ క్షణంలో అది విగ్రహము నేను భక్తుణ్ణి అనే భేదం అనుభవానికి రాదు అప్పుడే దాన్ని దర్శనం అంటారు అప్పుడు కూడా భేదం అనుభవానికి వచ్చిందంటే వీడి మనస్సుకి ఎప్సార్సన్ ఏమీ లేదని అర్థం ఆ భేదానుభవం జారిపోతుంది నేను దర్శించే భక్తుడను నా చేత దర్శించబడే ఈశ్వరుడు అక్కడ మూర్తి రూపంగా ఉన్నాడు అనే భేదము అది జారిపోయి ఒక అభేదావస్థలో వీడికి అభేదం అనుభవానికి వస్తుంది దాన్నే ఈశ్వర దర్శనము అని అంటారు ఇది మొన్న చెప్పినట్టున్నాను ఇదే బృహదారంలో ప్రియుడు ప్రియురాలు అదే కలిసిన శుభవేళ అంటూ కూడా చెప్పాను నేను ఆ చూపులు కలిసిన వేళ ఆ క్షణమే ఆ క్షణంలో మీకు ఆ ప్రేమ ఉన్నట్లయితే ప్రేమ లేకపోతే మళ్ళీ కుదరదు ప్రేమ లేదనుకోండి ప్రేమ లేకపోతే ఈ థీరీ ఏమీ కుదరదు ప్రేమ ఉండాలి ఆ చూపులు కలిసిన వేళ ప్రేమ ఉన్నట్లయితే అప్పుడు అభేదం అనుభవానికి వస్తుంది అప్పుడు భేదం అనుభవానికి రాదు ఆ ప్రేమలో ఏమవుతుందంటే నేను ఫలానా అనే దేహాభిమానం జారిపోతుంది మళ్ళీ నేను ఫలానా గుర్తుకు రాగానే వీళ్ళ గుర్తుకు ఈ భార్య ప్రీడు కలుసుకుంటారు చూపులు కలిసిన శుభవేళ అభేదం అనుభవానికి వస్తుంది అయితే అదైన వెంటనే కాఫీ తాగుదామా అంటుంది అలా అక్కడికి అయిపోయింది మళ్ళీ భేదంలో వచ్చేసారు లేకపోతే ఇద్దరూ కలిసి ఏదో సంసార సమస్య చర్చించుకుంటారు అదేమిటి ఇంకో ఇప్పుడు ఏదో మీరేమో ఏదేదో చీర తీసుకొస్తున్నారు లేకపోతే నగ ఈ మధ్యన ఎప్పుడు తీసుకురాలి ఏదైనా ఆవిడ అందనుకోండి అయిపోయింది మళ్ళీ అభేదం పోయి భేదంలో పడ్డాను మనం అది కాగితే నువ్వేమో ఇడ్లీ చేసి పెడతానో చేపట్టలేదని వీడు అన్నాడు అనుకోండి మళ్ళీ భేదంలో కూడా అంత భేదంలోకి వచ్చేస్తుంది కాబట్టి భేదానుభవం అనేది ఎందుకు వచ్చింది ఒక ఉపాధిని బట్టి ఆ ఉపాధిని మీరు తిరస్కరించగలిగితే దాన్ని డ్రాప్ చేయగలిగితే మీకు భేదం అనుభవానికి రానే కాబట్టి ఈ సచ్చి విశుద్ధమైన విజ్ఞప్తి మాత్ర సత్త ఆ రూపంగా మీరు నిలిచి ఉన్నప్పుడు మీకు రెండవది అనే అనుభవమే ఉండదు కాబట్టి అదే అద్వయము ఆ విధంగా మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోవాలి నిశ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకున్నారా లేదు అనిశ్చితత్వా ఎప్పుడైతే ఆత్మస్వరూపం అట్టిది అని వీడు ఇంకా వికల్పాలు ఆరంభమవుతాయి ఎన్ని వికల్పాలంటే ఇంకా చూస్తే ఆశ్చర్యవీ సమాజాన్ని చూస్తే మొసాయిక్కంటారు చూడండి చిత్ర విచిత్రములైన వికల్పాలు చేస్తూ ఉంటారు చిత్ర విచిత్రములైన వికల్పాలు ఇంకా ఆ వికల్పాల యొక్క స్వరూపం చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది చాలా చిత్రంగా ఉంటుంది సమాజం కులం పేరుతో జరిగే యుద్ధాలు ఇన్ని అన్ని కావు కుల నిర్మూలనం చేస్తామని అరవై ఏళ్ల క్రితం స్వాతంత్ర్యం వచ్చినప్పుడు చెప్తే ఇప్పటికీ కులం ఉపకులం ఉప ఉప కులాల కోసం పోట్లాడుకుంటూ ఎంత ఘోరంగా రైలు వెళ్తుంటే ఆపేయడం ఆఫీస్కి వెళ్ళి ఫైల్ తగలబెట్టేయడం కొట్టేయడం పట్టుకున్నాను లేకపోతే అక్కడ ఎక్కడికో బిల్డింగ్ మీదకి ఎక్కేసి దుంకేస్తానన్నాం ఇదంతా ఎంత కల్లోలం కులం పేరు మీద అలాగే దేవుడి పేరు మీద జరిగేటువంటి అకృత్యాలకి అంతుండదు అది ఓ శివరాత్రి వస్తే అవన్నీ మీకు బయటపడతాయి ఓ శివరాత్రో లేకపోతే ఓ రామనవమో లేకపోతే ఒక ఇలాగంటే ఒక ప్రధానమైన పండగ వచ్చినప్పుడు దేవుడి పేరు మీద వీళ్ళు చేసేటువంటి ఘోరాలు వీళ్ళు లోకాన్ని చేసే వంచన అంతా కూడా బయటకు వస్తుంది ఎన్ని కల్పనలంటే ఈ ఇంత కల్పనలు ఒకప్పుడు దాంతో వీడు అభేదాన్ని చెంది సిన్సియర్గానే కల్పనని ముందుకు తోసుకుపోయేవాడు ఒకడు వాడు సిన్సిరిటీ లేకుండా ఇది మోసం చేస్తున్నామని తెలిసి మోసం చేస్తూ కల్పనని ముందుకు తీసుకువెళ్ళేవాడు మరొకడు ఈ విధంగా కూడా ప్రతి మానవులను తప్పుదారి పట్టిస్తారు పూర్వం మహాత్ములు ఎలా ఉండేవారంటే శాస్త్రాన్ని చాలా సింపుల్గా ఉండేవారు ఏదో ఇంత భిక్ష తీసుకుని చాలా సింపుల్గా ఉండేవారు ఇంత భోగాలను అనుభవించరగరు వాళ్ళు ఏదో కొంత ఎకనామిక్ స్టాండర్డ్స్ అవి పెరిగిన కారణంగా మనం ఎగ్జాక్ట్గా ఇరవై ఒకటో శతాబ్దంలో మనిషిని ఇరవై శతాబ్దంతో మనిషితోటి పోల్చేసి వాడేమో చన్నీళ్ళు స్నానం చేశాడనో లేకపోతే వాడేమో ఈ రకము వస్త్రం కట్టుకున్నాడనో కాబట్టి ఇప్పుడు కూడా అదే కట్టుకోవాలనో నేను అలా చెప్పను ఎందుకంటే అది పద్ధతి కాదండి ఒక ప్రాక్టికాలిటీ ఒకటి ఉంటుంది అప్పుడు అందరూ నడిచి వెళ్ళిపోయేవారు ఇప్పుడు అందరూ నడిచి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్తారు నడిచి కాబట్టి ప్రాక్టికాలిటీ ఒకటి ఉంటుంది కానీ కానీ మరి ఆధునిక సమాజంలో దేవుడి పేరు మీద మహాత్ములు అన్నవాళ్ళు మరి ఉన్నట్టుగా లేరు ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేవారు చాలా సింపుల్గా ఉండేవారు ఇప్పుడు మహాత్ములు ఏం చేస్తున్నారంటే కోట్లాది ఆస్తుల్ని పోగేస్తున్నారు కోట్లాది ఆస్తులు సంపదలను అలాగా పెంచుకుంటూ పోతారు ఆశ్చర్యం వేస్తుంది ఈ ఆస్తులను పోగేస్తూ ఉండటం ఏవేమో ప్రాపర్టీస్ని అలాగా పోగేసుకుంటూ పోవటం ఈ సంపదల్ని పోగేయటం విలాసవంతమైన జీవితాలని గడుపుతూ ఉండటం తర్వాత జనాలకి పూర్వం వాళ్ళు ఏమని చెప్పేవారు ఆత్మస్వరూపుడు నువ్వు ఆత్మాచ బ్రహ్మాన్ని అలా చెప్పేవారు ఇప్పుడు అది చెప్పడం మానేశారు నీ నీ స్వరూపము పొటెన్షియల్ని డివైన్ నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పడం మానేశారు అద్వైత పీఠాల శంకరాచార్యులు కూడా చెప్పడం మానేశారు చెప్పడం మానేసి ఇప్పుడు ఎలా బయలుదేరారంటే వాస్తు చూసుకో గ్రహచారం చూసుకో రాహుకాలం చూసుకో ఈ పూజ చేసుకుని ఆ కోరిక తీర్చుకో ఆ పూజ చేసుకుని ఈ కోరిక తీర్చుకోని లెవెల్కి వచ్చేసారు అవి బోధిస్తున్నారు కామ్యకర్మల్ని బోధిస్తున్నారు కామ్యకర్మల్ని ఒక సంసారంలో ఉండే ఒక పురోహితుడు కొంత రకమైన జ్ఞానం గలవాడు మరొకడికి బోధిస్తే అక్కడికి అది కొంత ఎంబరాసింగ్గా ఉంటుంది ఓపిసారి ఎంబరాసింగ్ అయినా కానీ లేదు సంసారంలో కానీ పెద్ద పెద్ద మఠాధిపతులు పీఠాధిపతులు కామ్యకర్మలను చేసుకోండి మీరు బోధించే స్థితికి చేరుకున్నా ఇన్ని వికల్పాలు ఆత్మ చుట్టూ ఎన్ని వికల్పాలు ప్రవేశపెట్టారంటే అబ్బా ఇన్ని అన్నీ కా మతం కులం ఉపకులం మతంలో శాఖ శాఖ భేదాలు ఎన్ని భేదాలంటే భేదాల మీద భేదాలు భేదాల మీద భేదాలు ఇలా ముక్కలు ముక్కలు ముక్కల కింద చేసుకుంటూ ఆత్మ మీద వికల్పాలు ఇన్ని వికల్పాలు అంటే ఆశ్చర్యం వస్తుంది ఒకసారి నేను వేదసభట్ అంటే వైదికుల్లో కూడా ఇన్ని వికల్పాలు ఉన్నాయని ఆశ్చర్యం వస్తుంది వేదసభట్ అన్నీ సరే ఎంత సత్కారం ఎంత ఘనపాఠీలకు రెండు వందలు క్రమపాఠీలకు సరే పెట్టుకున్నాం కట్టలు పెట్టుకున్నాం వంద కట్టా యాభై కట్టా పెట్టుకున్నాం ఆయన ఘనపాఠి రెండు వంద కళతాలు ఈయన క్రమపాఠి ఒక వంద కాగితం యాభై కాగితం ఇవ్వడం అలా చేసుకుంటూ వస్తున్నాం ఈ లోపల ఒక యజుర్వేద కనపాఠి క్రమపాఠి ఏమన్నారంటే చూడండి అంతకుముందే ఒక శుక్ల యజుర్వేద క్రమపాఠి వచ్చి సత్కారం తీసుకుని వెళ్ళాడు శుక్ల యజుర్వేదం ఆరేళ్లలో అయిపోతుందండి మేము కృష్ణ యజుర్వేదం వాళ్ళం తొమ్మిదేళ్ళు ఎనిమిదేళ్ళు కష్టపడతాం శుక్లయజుర్వేదం చిన్నది మీరు చిన్న వేదానికి పెద్దవేదానికి ఒకే సత్కారం చేయటం న్యాయం కాదని వాడే